హరి ఓ శ్రీ గురుభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వవాతీత గగనసదృశం తమ సలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షీభూత భావాతీతం ్రిగణరహి సద్గరు నమా నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సాంప్రదాయ కతృభ్యో ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యవప్లవరహిత ప్రజ్ఞన ప్రత్యో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థర సశివసర వ్యాసంకరమధ్యమా అస్మార్యపర్యంథా వందే పరం పరా స్వగురో నిజగొరు परम गुरू पर गुरु सद्गु पर्रह्मणे नम हि ओ श्रीगुरभ्यों नम हम लक्षण, ईदव ఎరుకోత్పత్తిని తెలియగా సరసిజ గర్భాదులైన చాలర నటిచో నరుడెంత వాడు వాడది ఎరుగుదున వట్టి మాటలివి వి తగాక తప్పదు వానికి కరాకపోక అర లేక సద్గురుమూ చరణ పంక హృదయార్చన ఎరుగనీ నరు మాటలివి వింతగాక తప్పదు ఆకిక రాకపోక ఎరుకోత్పత్తిని తిరియగా సరసిజ గర్భాదుడైన చాలదన్నిటితో నరుడెంత వాడు వాడది ఎరుగుజున వట్టి మాటలివి వింతగాక తప్పదు వాణిక రాకపోక అరమర లేక చరణ పంకోరు హృదయార్చన ఎరుగని నరు నరుమాటలివి వెంతగాక తప్పదు వానికిక రాకపోక ఇప్పటి వరకు గతంలో ఉన్నటువంటి నాలుగు అధ్యాయాలలో సభావిజ్ఞాపన గురు శిష్య అన్యోన్య దర్శనం అచల లక్షణం ఎరుక లక్షణం అనేటటువంటి నాలుగు అధ్యాయాలలో బయలు ఎలా ఉంది లేని ఎరుక పద్ధతి ఎలా ఉంది గురు శిష్యులు అనేవాళ్ళు ఎలా శిష్యుడు గురువును ఆశ్రయించి ఎలా విజ్ఞానాన్ని పొందాలి यह ग्रंथा की जनार अ प्रारंभ सभा विज्ञापन चेसी ग्रंथों एमेम चपेबड़ो निर्णय वाट संग्रह विज्ञापन प्रथम अध्याय तरवा सरें इंतर कदा इुक विशेष అణువు దగ్గర నుంచి అనంత విశ్వం వరకు కూడా ఉన్నది ఎరుకే ఈ అణువు నుంచి అనంత విశ్వం వరకు ఉన్న ఎరుక బయలులో ఆవగింజంత కాబట్టి ఈ బయలులో ఉన్న ఆవగింజంతా ఉన్న అఖండ ఎరుక వ్యాపకమై మరలా విశ్వంగా అంతుదరి లేనట్లుగా సరే ఇదంతా ఎలా జరిగిందంటారు కార్యం కరణం కారణం కర్త గహనో గుహ అంటుంది భగవద్గీత తే మానవ మేధస్సు బుద్ధి ద్వారా కార్యమేమిటి కరణమేమిటి కారణమేమిటి కర్త ఎవరు అనే నాలుగు అంశాలని తెలుసుకోవడానికి రహస్యమని పేరు గహనో గు బాగా పరిశోధించాలన్నమాట ఆ పరిశోధన ద్వారా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ కార్యం ఎవరు చేశారు ఎవరి ద్వారా చేశారు లేదా దేన్ని ఉపయోగించి చేశారు కారణం కారణం ఏ కారణం చేత చేశారు ఎవరు చేశారు ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయన్నమాట ఫలిత స్థాయి నుంచి విచారణ చేసేటప్పుడు ఇలాంటివన్నీ ఉత్పన్న అవుతాయి ఇప్పుడు ఫలిత స్థానం నుంచి సాక్షాత్ అనంత విశ్వానికి మూలాన్ని విచారణ చేసే స్థాయి వరకు ఈ విచారణ మార్గం స్వీకరించింది దానిని సూచిస్తూ ఎరుకోత్పత్తిని తెలియగా సరసిజ గర్భాదులైన చాలరణిటిచో సరసిజ గర్భాదులు ఇది ఒక రహస్యమైన ప్రయోగం అంటే అర్థం ఏంటంటే మామూలుగా చూస్తే సరస్సు నందు పుట్టినటువంటి పద్మం గర్భం పద్మగర్భంలో ఉన్నది ఎవరయ్యా అంటే బ్రహ్మం కాబట్టి ఎరుక సంగతి తెలియాలి అంటే ఆ బ్రహ్మ కూడా తరం కాదు అని వాచ్యార్థం మరి బ్రహ్మ కూడా తరంగా నిన్ను బట్ట తెలుసుకుంటావయ్యా అంటే అర్జునికైనా వాడబ్బకైనా అనే ఒక తేట ప్రయోగం కూడా ఉంది కాబట్టి నేను తెలియాలి అంటే ఏం చేయాలి మరి అంటే సరసిజ గర్భము అంటే పద్మం సరసిజం అంటే పద్మం కదా पदमगर्भमीद दृष्टिपेटारदर्भमीदी आ गर्भ मे आ गर्भ मथित दाने के तेजी पोगे साध्य अंकनी हंसतत्वकेंटे ఈ సరసిజ గర్భం అనేదాన్ని మూలంగా పట్టుకున్నాయి పట్టుకొని మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహదము విశుద్ధము ఆగ్నేయము సహస్రారము బ్రహ్మరథము శింషుమారక చక్రం పద పద్మములు హృదయ పద్మములు నేత్రకమలములు ఇలా అన్నీ కమలములే కాబట్టి ఏ సూర్యప్రకాశం చేత అయితే సరస్సులో ఉన్నటువంటి కమలములు వికసిస్తున్నాయో ఆ సూర్యప్రకాశం తప్పుకోగానే మరలా ముడుచుకున్నాయో నీ రాక పోక ఇంతేనయ్యా బాబు ఆ కమలములు ముగుడించుకుపోతే అయిపోతుంది దాని జీవితం వికసిస్తే ఉంటుంది అంటే ఒకరోజే పనిచేస్తుంది అనమాట కమలము యొక్క జీవనం ఎంతయ్యా అంటే ఒకరోజే కాబట్టి జీవులు అందరూ కూడా ఎంతకాలం జీవిస్తారయ్యా అంటే ఒకరోజే అన్నారు ఏమిటి ఒకరోజు గొడవ నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నారు అనమాట ఆయా నిత్య రోజు గాఢ నిద్రావస్థలు తమను తాము కోల్పోతున్నారు ఆ ఎరుక మరపుకు వెళ్ళిపోతుంది ఎప్పుడైతే అలా ఆనందమయ కోశ పరిధిలోకి వెళ్ళిపోయినాయో ఈ పంచకోశాలని పద్మములుగా మనం చెప్తాం ఈ పంచకోశాంతర్గతం అయినటువంటి పద్మ మధ్యస్థానం అందున్నటువంటి దుద్దు దాని ఎందున్న కేశరములు దానియందు మధ్య భాగముందున్న అష్టదళం దాని మధ్య భాగం పరమాత్మ దాని మధ్య భాగంందున్న ఇలా బిందు మధ్యస్థానం దాకా చెప్పుకెళ్తాం అయితే ఇట్లా చూడటం రావటం కోసమని ఈ ఉపమానాన్ని స్వీకరించారు కాబట్టి విష్ణు నాభినించి ఒక కమల ఆ కమల మందు బ్రహ్మగా ఉద్భవించి సృష్టి ఆరంభించాడు అనేటటువంటిది పౌరాణాంతర్గతమైనటువంటి బ్రహ్మాండ పురాణ విశేషం ఇలా కాలగమనం గురించి చెప్పడం కోసమని అనేక రకమాలైనటువంటి సంజ్ఞారూపకమైన ప్రయోగాలని పురాణాలు ప్రయోగించి చూసినాయి అట్లా ఈశ్వరుని ఔన్నత్యంతో చూపెట్టేటటువంటి శైవ సాంప్రదాయం కపాలమాల అలంకృతుడైనటువంటి సదాశివుడు మహాశివుడు మహేశ్వరుడు ఏమిట ఆయన విశేషం అంటే ఆయన మెడలో కపాలమాల ఉంటుందట ఏమిటా కపాలములంటే బ్రహ్మ కపాలములట ఒక్కొక్క బ్రహ్మ వెళ్ళిపోయినప్పుడల్లా ఆ కపాలాన్ని స్వీకరించి ఆయన మెడలో వేసుకుంటాడట అంటే బ్రహ్మాండములు అన్నీ ఉట్టిపోతున్నాయి మహత్తులో అని అక్కడ సూచన అంతేగాని అదేదో నామరూపాత్మకమైనటువంటి దర్శనం కాదు ఒక కాలానికి అధిష్టానమైనటువంటి మహేశ్వర స్థితి ఏదైతే ఉందో మహత్తుకు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఆ హిరణ్య గర్భస్థితి ఏదైతే ఉందో అక్కడ అదే బ్రాహ్మీభూత స్థితి అదే బ్రహ్మం కాబట్టి సగుణ పద్ధతిగా వ్యాఖ్యానం చేసేటప్పటికేమైంది అంటే అనేక మంది బ్రహ్మలు మహావిష్ణువు కాలంలో పోతున్నారని అనేక విష్ణువులు మనీ మహేశ్వరుని కాలంలో పోతున్నారని అనేక మహేశ్వరులు సదాశివుని కాలంలో పోతున్నారని అనేక సదాశివులు పరశివం కాలంలో పోతున్నారని ఇట్లా కాలం యొక్క విస్తృతిని చెప్పటం కోసమని సగుణ పద్ధతిగా చెప్పబడిన పద్ధతి అనమాట అలాగే హంస విచారణ చేసేటప్పుడు కూడా ఈ షడాధారములను దానికి అవతలున్నటువంటి సహస్రమును దానికి అవతలున్న బ్రహ్మరంధ్రస్థానాన్ని లక్ష్యంగా చెప్పి కదిలేటటువంటి దానికి కలహంసని జీవహంసని అచలహంసని కదలని దానికి అచలహంస అంటే దళములపై కదిలేదానికి జీవహంసని నాళ మధ్యమందు కదిలేదానికేమో కలహంసని పద్మ మధ్యమందు స్థిరంగా నిలకడ చెందినటువంటి దానికి అచలహంసని వేడు అంతా అరూపంగా ఉన్నదాని రూపంగా అందించేటటువంటి సంజ్ఞారూపకమైన సూచనలు అలాగే ఇక్కడ కూడా ఏం చేశారంటే ఎరుకోత్పత్తిని తెలియగా సరసిజ గర్భాదులైన చాలరు అంటున్నాం కదా అంటే అనంత విశ్వము బయలు ఒక బ్రహ్మాండం అనంత విశ్వంలో కొఠానుకోట్ల నెలాలు కొటానుకోట్ల కృష్ణ బిలాలు కొటానుకోట్ల బాలకులు వాటిలో కోటాను కోట్ల నక్షత్రాలు అలాంటి కోటాను కోట్ల పొంతాలలో ఒక చిన్న సూర్యుడు ఒక చిన్న సూర్యుడు ఒక చిన్న నక్షత్రం ఒక చిన్న నక్షత్రం విస్ఫోటం చెంది నవగ్రహాలు ఆ చిన్న నవగ్రహాలలో మళ్ళీ చిన్న భూమి భూమి కంటే సూర్యుడే వనరేటాడు మరి ఆ భూమి మీద పంచభూతాలు ఆ పంచభూతాలలో ఏర్పడిన స్థావర జంగమాత్మకమైన సృష్టి ఆ స్థావర జంగమాత్మకంలో మళ్ళా ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులు ఆ జీవరాశులలో ఒక మానవుడు ఆ మానవులలో ఏడు కోట్ల మంది మానవులలో ఒక్క మానవుడు ఈ ఒక్క మానవుడు చారుడు భూమి కోసమని నలుగు డబ్బుల కోసమని నలుగు డిగ్రీల కోసమని నాలు కాలాల పాటు తన పేరు చెప్పుకుంటారనేటటువంటి కీర్తికాంక్షతో కాని ఇలా అనేక రకములైనటువంటి పరిమితుల చేత పరిమితించబడి పరిమితమే జీవనముగా కలిగినటువంటి జీవుడైపోయి కానీ మానవుడు తెలియదగినటువంటి అంశం ఎక్కడ దాకా ఉందయ్యా అంటే ఆ చిత్త ఉన్నటువంటి బట్టబయ్యలు ఆ బట్టబయ్యలులో ఇంతగా చెప్పబడుతున్న విశ్వం ఆవగిందంత ఒక బిందువు కాబట్టిందు ఆకాశము కేవల ఆకాశము బిందు ఆకాశ పరిధిని ఈ అణువు దగ్గర నుంచి విశ్వం దాకా ఉంది కేవల ఆకాశం ఈ బిందువు అక్కడ లేదు ఈ రీతిగా చూడటం రావాలి ఇలా చూసేటటువంటి దృష్టి కలిగితే అలా ఒకవేళ నీకు ఇంత విశాలమైనటువంటి దృక్పథం లేదనుకోండి నీ ఆవరణలను నువ్వు రద్దు చేసుకోగలిగే సమర్థుడవు కాదనుకోండి మలవిక్షేపములందే కొట్టుమిట్టాడుతున్నటువంటి పద్ధతిలో కనుక నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎరుకను ఎలా తెలుసుకుంటావు అసలు తెలుసుకునే తెలుసుకోకుండా ఎట్లా పోగొట్టుకుంటావు కాబట్టి భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో కూడా గుణే గుణేషు వర్తతే ఏమయ వ్యవహారం అంటే చాలండి అది గుణాలతో కూడుకుని ఉంది గుణాతీతుడు ఎవడైతే ఉన్నాడో వాడు నన్ను తెలుసుకుంటాడు అని సూటిగా చెప్పాడు కాబట్టి మానవుడి మొట్టమొదటి లక్ష్యం ఏమిటంటే గుణాలకు అతీతం ఆ గుణానికి అతీతం కాకుండా గుణాలు స్వాధీనం కాకుండా నువ్వెప్పటికీ కూడా ఆత్మనిష్ఠుడవు కాలేదు మనిషిటుడే కానివాడు బ్రహ్మము అట్లా తెలుసుకుంటాడు బ్రహ్మమును ఎరుగినటువంటి వాడు అఖండ ఎరుకనెట్లా ఎదుగుతాడు అఖండ ఎరుకను ఎరుగిన వాడు లేని ఎరుకనెట్లు ఎదుగుతాడు లేని ఎరుకే తెలియనివాడు బయలును ఎట్లా తెలుసుకుంటాడు బయలును ఎట్లా దర్శిస్తాడు బయలుస్థితిలో ఎలా ఉంటాడు కాబట్టి క్రమ మార్గంలో క్రమ అధ్యయనంతో క్రమ విచారణతో క్రమసాధనతో క్రమముక్తితో సాధించబడాలి ఎరుగుదున నా వట్టి మాటలు ఇవి చాలామంది ఏమన్నారంటే ఏదైనా చెప్పనివ్వండి మాకు తెలుసు ఏం తెలుసాయా ఎలా తెలుసాయా నీకు ఎలా నిర్ణయం అయింది అంటే చదివామండి విన్నామండి అంటారు ఈ చదివింది విన్నది చిన్న నిద్రలోనే నిలబట్టలేదు కదా పెద్ద నిద్రలో ఎలా ఉంటాయి మరి సహజం ఏవి కూడా ఉండవు అంటే ఇంద్రియ జ్ఞానములన్నీ కూడా ఇంద్రియ సంవేదనల ద్వారా పొందినటువంటి లక్షణాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటి పరిమితిని కూడుకొని ఉంటాయి అవి సంయమనం ద్వారా ఏర్పడినవి కావు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ మొదట ఆత్మ సంయమ యోగాన్ని అభ్యసించి జ్ఞాన విజ్ఞాన యోగం ద్వారా జీవించి అక్షర పరబ్రహ్మ నిర్ణయాన్ని పొంది పురుషోత్తమ ప్రాప్తిని పొందాలి అందుకనే భగవద్గీత ఆక్రమంలోనే చెప్పింది సాధకులందరూ తప్పక మొట్టమొదట ఆత్మ సమయమయ్యోగం ఆ తదుపరి తదుగు తగుబాటి గురువును ఆశ్రయించి జ్ఞాన విజ్ఞాన యోగాన్ని విచారణ చేసి బోధగా పొంది అక్షరపరబ్రహ్మమనే నిర్ణయాన్ని పొంది తదుపరి పురుషోత్తమ ప్రాప్తిని అందుకోవాలి ఇది వర్షక్రమం అలాగనక తెలుసుకుంటేనే అది సాధ్యం అలా తెలుసుకోకుండా అలా జీవించకుండా అలా నిర్ణయం కాకుండా తెలుసు అన్నవన్నీ వింతలు తప్పదు వానికి కరాకపోక ఎనిమిది శరీరాలలో ఉన్నటువంటి ఏ వ్యవహారమైనా అది ఆయా శరీరాంతర్గతమై ఉన్నటువంటి ఉనికిని పట్టుకుని ఉంటుంది ఆ ఉనికి ఉన్నంతవరకు వ్యవహారం తప్పటం వ్యవహారం తప్పనంతవరకు కర్మ తప్పటం కర్మ తప్పనంతవరకు ఫలం తప్పటం కర్త ఉన్నంతవరకు ఇదంతా ఉన్నట్టు కనబడుతుంది కర్తృత్వరహిత కర్మాచరణతో ప్రారంభమైన నిష్కామకర్మ ఆ తదుపరి నిర్వాణం ఆ తదుపరి సిద్ధి ఆ తదుపరి నిరీహం ఇది నకార లక్షణాలన్నమాట ముందు నిష్కామకర్మ తదుపరి నిర్వాణం నిర్వాణం తర్వాత నైష్కర్మ్య సిద్ధి ఆ తదుపరి నిరీహం ఇలా పరిణామం చెందాలి అలా చెందకపోతే రాకపోక తప్పదు అరమర లేక సద్గురుమూర్తి చరణపంకారు హృదయర్చన అన్ని సాంప్రదాయక గురుపీఠాలలో ఎక్కడికి వెళ్ళిన గురుపాదకమల సేవయు భాగవతం చెప్పింది दारचकोड़य्यतापारभूत दुख दयादे हरिश्री कृष्ण कब कमल पदकमल चला विशेषमें गुरपाद का स्तो प्रति धारण चेप ప్రాతకాలంలో ఆ గురుపాదుకా స్తోత్రాన్ని బాగా అనుసంధానం చేసి శరణాగతి స్థితిని పొందాలి అలా పొందడం వలన రెండు లక్షణాలు నీలో వస్తాయి ఏమిటంటే సరైనటువంటి జ్ఞానమార్గం ఎరిగినటువంటి జ్ఞాన యోగ మార్గంలో ఎవరైతే నిష్ణాతులైనటువంటి వారు ఉంటారో వాళ్ళు నీకు జ్ఞాన విజ్ఞాన యోగాన్ని అనుగ్రహిస్తారు అది ఆశ్రయిస్తే నీకు అలిగే లాభం ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా అదిని పాఠశాలలు మానవుడు తన జీవితం మొత్తం మీద తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఆయా విశేష కాలములందు నైమిత్తిక కర్మ కాని విశేష కర్మ కానీ ఆయా క్షేత్రములందు చేసినటువంటివి ఏవైనా సరే నీకు జ్ఞాన రూపంలోనే ఫలిస్తే మిగిలినవన్నీ తత్కాలవ తుపశాంతి కాబట్టి నీ జీవితకాలం నీకు ఉపయోగపడేది ఎప్పుడూ జ్ఞానమే అందుకే జ్ఞానాదేవత కైవల్యం అనే సూత్రం చెప్పాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మనం ఏం నేర్చుకున్నామన్నది ప్రధానం ఏం మారామన్నది ప్రధానం మన దృష్టి ఏం మారింది అనేది ప్రధానం మనలో జీవభావం పోయి ఆత్మభావంలో ఎంత నిలకడ వచ్చిందనేది ప్రధానం త్రివేణి సంగమానికి వెళ్ళినా కాశీ దర్శనం చేసిన కేదార్నాథ దర్శనం చేసిన ఆదశ జ్యోతిర్లింగాలు చూసిన లేక తిరుమల వెళ్ళిన అనంత పద్మనాభ స్వామిని దర్శించిన నేపాల్లో ఖట్మండులో ఉన్నటువంటి పశుపతి నాథుని దర్శించిన శయన విష్ణుమూర్తిని దర్శించిన ఇవన్నీ క్షేత్రములే దివ్యక్షేత్రములే అష్టాదశ శక్తిపీఠములను దర్శించిన నీలో వచ్చిన మార్పు అత్యంత ప్రధానం దివ్యత్వం यह जीवत्व नीचे आ दिव्यत् आ दिव्यत् ब्रह्म स्थित की एगेट क्रम इवन पाई आ दिशा नदीतेने मुक्ति की हेतु लेकिन कर्मगा मि संस्कार बीजेप मिगल अब रुद्द पुनः अदे पेय माला तीर्थयात्रकाल माला वलत మళ్ళా చూస్తావు అలంకారం చూస్తావు అదే అర్చన చూస్తావు అదే అభిషేకం చూస్తావు అదే దివ్యత్వాన్ని చూసే ప్రయత్నం చేస్తాం కానీ వచ్చిన తర్వాత ఇంట్లో అలా చేయలేదనుకో అలా జీవించలేదనుకో అప్పుడేమైంది గుడికి వెళ్ళి నేర్చుకున్నటువంటి దానిని ఇంటికి వచ్చి ఇల్లు గుడిగా మారుతావు ఇంటిని గుడిగా మార్చుకోగలిగితే అప్పుడు దేహమే దేవాలయంగా మార్చుకోగలం ప్రయత్నం చేస్తాం అప్పుడు దేహియే కనుగని కనుగన చూడ దేహియే దేవదేవుడు అన్నారు సత్యసాయి కనుగని చూస్తే దేహియే దేవదేవుడు కాబట్టి జీవో బ్రహ్మైవ నాపర అనేటటువంటి జ్ఞాన నిర్ణయానికి మానవుడు తప్పక చేరాడు సద్గుప్తుల ప్రబోధం అంతా ఇవే కేవలం తీర్థప్రసాదాలకి అలంకార అర్చనలకు పరిమితం కావద్దని పెద్దలు చెప్పినటువంటి స్ఫూర్త అలాగనక పరిమితమైతే తప్పదు వానికి క రాక పోక కాబట్టి సత్యష్యులైనటువంటి వారు గురువును ఆశ్రయించి అరమర లేఖ ఇది చాలా ముఖ్యమైన అరమర లేఖ ఉండడం రహస్యంగా ఉంటాడు మానవుడిలో పెద్ద చిక్కిదే అసలు వాడికి తెలిసిందే పది తొంభై శాతం అసలు వాడికి తెలియనే తెలియదు వాడి లోపల ఉన్నటువంటి చిత్తరూపంలో ఉన్నటువంటి వాసనా బలం సంస్కార బలం సమయం వచ్చినప్పుడు అది ప్రకటితమైతే తెలుసుకోవలసిందే కానీ వాడి లోపల ఏముందో వాడికి అసలు ఎప్పటికి తెలియదు తొంభై శాతం అన్నోన్ అవ్యక్తం పది శాతమే జీవితంలో వ్యక్తమై ఈ వ్యక్తమైన దాంట్లో కూడా వీడి ప్రయత్నంతో మళ్ళా అరమరలు ఎందుకని అంటే ప్రారంభ కర్మని ఆగామి కర్మగా మార్చుకుంటాడు కదా ఈ ఆగామి కర్మ అంతా మళ్ళీ వెళ్ళి ఆ రహస్యంలో జరుగుతుంటాం కాబట్టి పెద్ద శివరహస్యం ఏమిటంటే నేను చిత్తమే అరమర లేకుండా ఉన్నాను అంటే ఆహాన్ని పోగొట్టుకోవడం కోసం గురువు దగ్గరికి వెళ్ళాలి ఆహాన్ని పోగొట్టుకోవడం కోసం గురువు దగ్గరికి వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పక వారి అహం చేత వారే బాధించబడుతూ काबटी गुहपाद पद्मक आश्राल अंटे ने आहुम अंदकोरे अनेक रक वारी वारी स्थिति ने बट्टी साधना चपबड़ता को मौतिका श्रम मेरे चयक आ रक सेवचे कर्म कर्मयोग मारच पद्धति देश अंत సేవా మార్గం అని చెప్పబడుతున్నవన్నీ కూడా చతుర్విధ శుశ్రూషలలో అంగస్థానభావ ఆత్మశుశ్రూషలనే చతుర్విధ శుశ్రూషలలో అంగ శుశ్రూష అంతా కూడా సేవాయోగం ఆకలి అన్నవాడికి అన్నం పెట్టు వస్త్రం లేనివాడికి వస్త్రం ఇవ్వు ఆరోగ్యం లేనివాడికి సహాయం చేయి ఈ రకంగా ఏ రూపంలో భౌతికంగా సహాయం చేసిన అదంతా అంగ శుశ్రూష శుశ్రూష ఎప్పుడవుతుంది అంటే నేను చేస్తున్నాననే కర్తృత్వాభిమానాన్ని పోగొట్టుకుంటేనే శుశ్రూష అవుతుంది కానీ చేసేవాళ్ళందరూ నేను చేస్తున్నాననేది బలపడేటట్లుగా చేస్తే అప్పుడు అహం బలపడి అది శుశ్రూషగా మారదు మారనప్పుడు ఏమైందంటే జీవుడుగా దేహదాదాత్మ్యత అభిమానాన్ని పొందుతాడు పూర్వం మా మన భారతీయ సంస్కృతిలో గొప్ప లక్షణం ఉందండి ఈ నాటి కాలంలో ఏ ఇంట్లో చూసినా అది కనబట్టం లేదు ఆనాటి కాలంలో సమాజాన్ని నిర్మించటం సంస్కృతిని నిర్మించటం విజ్ఞానయుతమైన జీవనాన్ని నిర్మించడం అనే ప్రాథమిక లక్షణాలతో ప్రతి ఎలా ఉండేదంటే ఆ ఇంటి గృహిణి త్యాగమై అమృతమై ఆ కుటుంబంలో ఉన్న ఇరవై మంది యొక్క వేదనలని ఓర్పుగా వినే అమృతానందమయ్యి ఎవరికో వెళ్ళి చెప్పుకోకర్లా ఆ పది మంది ఆ తల్లికి చెప్పుకుంటే చాలు చక్కగా విని ఓదారుస్తుంది తాను చదువుకున్నటువంటి భాగవతము భారతము లేకపోతే రామాయణము తాను చదువుకున్నటువంటి వేదాంతము పెద్దల మెద్దగా విన్న విశేషమైనటువంటి శృతివాక్యములు వాటిని ఆధారంగా చేసుకుని ఆ సమస్యలకి పరిష్కారం చెబుతుంది ఈశ్వరిని అందు బలీయమైన విశ్వాసాన్ని కలిగించేటట్టుగా మాతృమూర్తి బోధించేది అట్లా దానివల్ల ఏమైందంటే ఆ కుటుంబంలో ఎవరికి ఈ మానసిక సమస్యలు లేవు అన్నమాట అందరూ ప్రశాంతమైన జీవనానికే ప్రాధాన్యత ఇచ్చేవారు ఎక్కడో చదురు మధురుగా ఆ సురీ సంతతి ఉండేవాళ్ళు అయితే అందరూ ప్రశాంతంగా ఉండేవారు ఉన్నది అనుభవించేవారు జీవితం ప్రశాంతంగా వెళ్ళటమే ప్రధానం ఆ కుటుంబ యజమాని కూడా అయ్యో నేను ఇంత కుటుంబ భారాన్ని మోస్తున్నానే అని ఎప్పుడు అనుకోలేవాడు కాదు ఈశ్వరానుగ్రహం ఇంతమంది పిల్లలు కలిగారు ఇంత ఇంతమందితో కలిసి జీవించే అవకాశం నాకు ఈశ్వరుడు ఇచ్చాడు అని పొంగిపోయేటటువంటి వాడు ఈశ్వరానుగ్రహాన్ని ఈనాడు ఒక్కడే పిల్లానికంటున్నారు అయినా కుంగిపోతున్నారు కారణం సరి అయినటువంటి పునాది లేకపోవడం నేననే అహం బలపడిపోవడం అభిమానం బలపడిపోవడం ఎరుక గట్టిపడిపోవడం దేహ తాదాత్మ్యత బలం పెరిగిపోవడం మూడు గుణాల పెరిగిపోవడం మాలిన్యం పెరిగిపోవడం కాబట్టి మరి జీవించే జీవితంలో సూటిగా అందుకే చెప్తున్నారు తప్పదు వానికి కరాక పోక వాడు మళ్ళా మళ్ళా పుట్టాల్సిందే ఈ డెబ్భై కోట్ల సంవత్సరాల్లో పుట్టాడు ఇప్పటికి ఎన్నోసార్లు ఇప్పుడే కనుక్కున్నారట భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి జీవజాలం యొక్క శిథిలాలు కనుక్కున్నారట అయితే కోట్ల సంవత్సరాల క్రితం అంటే డెబ్భై కోట్ల సంవత్సరాల మానవ అవశేషాలు జీవులు ఉన్నారనమాట భావ భారతదేశం మరి ఆ పండించప్పటికీ మనం ఎన్నిసార్లు పుట్టిపోయి ఉంటాం అయినా మనకి ఇంకా పుట్టాలి పోహాలి అనే దాంట్లో కాంక్ష తీరలేదు వాంఛ తీరలేదు ఆసక్తి పోలేదు సంగత్వం పోలేదు అభిమానం పోలేదు సాక్ష్యత్వం రాలేదు ఇలా ఉండటం వల్ల ఏమైందంటే ఎక్కడికక్కడ పరిమితమైనటువంటి ఆవరణ విక్షేప మల మల విక్షేప ఆవరణ దోషాల ద్వారా షడూర్ముల ద్వారా తాపత్రయాల ద్వారా షడ్వికారముల ద్వారా అన్నీ నీ మనోస్వరూప సంబంధమైన అంతా మనసునందే సృజించబడి మనసు చేతే అనుభవించబడి మనసే వగచి వేదన చెంది అంతా పరుల చేతనే నాకు వేదన లభించేయని అంతటా ఉన్న ఈశ్వరత్వాన్ని ఆత్మతత్వాన్ని బ్రహ్మత్వాన్ని గుర్తించలేక జ్ఞాన విజ్ఞాన యోగం లేక అక్షరపరబ్రహ్మస్థితి కోల్పోయి మరుపుకు వెళ్ళిపోయి పురుషోత్తమ ప్రాప్తి అసలేక అలమటించేటటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ మాట అంటున్నారు కాబట్టి ఎవరెవరైతే తమ తమ అహం చేత తాము బాధించబడుతున్నారో వాళ్ళు అరమర లేక సద్గురుమూర్తికి వివరించడం రావాలట ఎట్లా అయితే ఒక వ్యాధి దురస్తుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన వ్యాధి గురించి లక్షణాల గురించి చెప్పాలి అంతేగాని నాకు ఆ వ్యాధి నాకు ఈ వ్యాధి ఉంది అని గూగుల్లో చదువుకుని నీ బాధ ఏమిటో చెబితే వైద్యుడు ఆలోచిస్తాడు పరిష్కారం ఏమిటో వ్యాధుల చదివితే ట్రీట్మెంట్ ఎలా చేస్తాడు చేయలేడు ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా సద్గురుమూర్తులైనటువంటి వారు అందకు వెళ్ళి శాస్త్ర ప్రవచనాలలో చెప్పబడినటువంటి విన్నా చదివినటువంటి వాటిలా వాటివన్నీ ఏకర్వ పెడతారే అనుకోండి ఎందుకు ప్రయోజనం కాబట్టి నీ జీవితంలో నువ్వు జీవించి అనుభవ నిర్ణయం పొందటంలో ఎక్కడ ఆగిపోయావు ఎందుకు ఆగిపోయావు ఎలా దాన్ని అధిగమించాలి ఎలా పోగొట్టుకోవాలి ఆ శరణాగతి సర్వస్వ శరణాగతి ఎలా అవ్వాలి నేను తాను అనే నిర్ణయం ఎలా అవ్వాలి నేను తాను అనే నిర్ణయం ఎట్లా నిరసించాలి ఈ రీతిగా అరమర లేక సద్గురుమూర్తితో మనం విచారణ చేయాలి ఒక గ్రంథాన్ని అధ్యయనం చేశాం చేసిన దాన్ని నీ తెలివితో అధ్యయనం చేస్తాం అదే గ్రంథాన్ని పట్టుకుని వెళ్ళి మరలా దాని నిష్ణాతుడై అనుభవజ్ఞుడైనటువంటి అనుభవ నిర్ణయాన్ని పొందిన తగుబాటి గురువుని ఆశ్రయించి జనాంతికంగా అందరికీ కూర్చోబెట్టి చెప్పే బోధలు విన్నప్పటికీ వారిని ఏకాంతంలో వినయంతో పరిప్రశ్నతో కలిసి ఈ గ్రంథంలో అధ్యయనం చేయడంలో ఏర్పడిన సందేహాలను నివర్తింపజేసుకోవాలి నివర్తింపజేసుకొని ఆ నిర్ణయాన్ని అనుసరించి జీవిస్తేనే స్వానుభవ జ్ఞానం కలుగు అలా చేసేటటువంటి వాళ్ళు ఉంటారో దానికి హృదయార్చన అనిపేడు ఏ గురుమూర్తి అయినా కూడా మీ భౌతికమైన అర్చనలకి లొంగరం అంటే ఓ పట్టుచీర తెచ్చిస్తేనో లేకపోతే ఒక లారీ డాబిల్ పొడి తెచ్చిస్తేనో లేకపోతే ఓ పది రూపాయల స్థలాలు ఇస్తేనో పొలాలు లేకపోతే గజారోహణం చేయిస్తేనో బంగారపు కిరీటం పెడితే మెచ్చుకునేటటువంటి గురువులందరూ కామ్యక గురువు వాళ్ళందరూ కోరికలు తీర్చడానికి మనకు గ్రామ దేవత వాళ్ళు కాబట్టి వీళ్ళు ముక్తి మార్గాన్ని ఉపదేశించరు వీళ్ళకి మోక్షం ముక్తి జన్మరాహిత్యం వీటితో పని ఉండదు కైవల్యంతో పని లేని వాడు ఎప్పటికోపడికి వస్తుంది లేవయా ముందు ఈ పని చేయమంట ముందు ఈ పని చేస్తే కదా ఈ పని ఫలితం వస్తేనే కదా అని ఆశ్రయించేవాళ్ళు అలాగే ఆశ్రయిస్తారు ఏ యంత్రమో ఏ మంత్రమో ఏ తంత్రమో ఏ యజ్ఞమో ఏ యాగమో ఏ హోమమో ఏ జపమో చేసి ఎలాగోలా తామనుకున్న ఫలితాన్ని పంతంతో సాధించాలని అనుకుంటాను అంతేగాని ఈశ్వర సంకల్పం మేరకు నా జీవితం జరుగుతోంది ఏది ఇవ్వబడిందో అదే ఈశ్వరానుగ్రహం నేను అన్యం కోరను అనేటటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పద్ధతిగా జనన మరణముల మధ్యలో నేను ఈశ్వరుణ్ణి ఏమి అడను అనేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పనికొస్తాడు ముక్తి మార్గాన్ని అలా వచ్చినటువంటి వాడెవడో వాడు హృదయార్చన చేస్తాడు అంటే అర్థం ఏంటంటే అన్యథాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన అనేటటువంటి పద్ధతిగా ఉండాలి నీ ద్వారా నేను ఈశ్వరుణ్ణి గుర్తించాలి నీ ద్వారా నేను ముక్తి మార్గాన్ని పొందాలి నీ ద్వారా నేను నన్ను నేను తెలుసుకుని నన్ను నేను పోగొట్టుకోవాలి అని సమస్త సృష్టిని ఈశ్వరుడుగా సమస్త సృష్టిని గురువుగా సమస్త సృష్టిని మాయామయమని చెబుతున్నది ఏదైతే ఉందో శ్రీమయమని చెప్పబడుతున్నది ఏదైతే ఉందో ఈ పంచభూతాత్మకమైన ప్రకృతి అంతా ఈశ్వరనీయతి మరి ఆ ఈశ్వరనీయతి ఎందు జరిగేవన్నీ ఈశ్వరానుగ్రహమే కదా కాబట్టి ఏమండి షుగర్ వ్యాధి వచ్చిందండి అంటే ఈశ్వరానుగ్రహం ఏవండి ఫలానా అను సమస్య వచ్చిందంటే ఈశ్వరానుగ్రహం ఏవండి అది కుదరదండి ఇది కుదరదండి అది కూడా ఈశ్వరానుగ్రహమే కాబట్టి పట్టుదల వీడుంటే బహుసుఖం మనసులో వచ్చేటటువంటివన్నీ పంతం పట్టుదల వల్ల పరిమితత్వం వల్ల నేననే అహం వల్ల మసలు లేని మనసును ఒప్పుకోవడం ఏ మనసు లేదో దానిని ఓపేసుకుని దాని ఏలుబడిలో నువ్వు ఉండటం వలన కాబట్టి మనసన్నా మాయన్నా ఎరుకన్నా లేనివి కదా ఇవన్నీ లేవు అలా హృదయార్చన చేస్తే ఆయన ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు చెప్తారు ఈ కైవల్య మార్గం బోధించేటటువంటి వాళ్ళు ముక్తి మార్గం బోధించేటటువంటి వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడూ ఏం తోస్తుందయ్యా అంటే नवे बंधं बो नीक गाँव वाड़ी नी बंध विमुक्ति की उपा चु इंकेस्ता आंधा ने गुर्ति पद्धति चुपता इंके आ बंधा, इन आ बंधा के कारण अहम एला बल्ला उपता सदाचार द्वारा सत्सांग द्वारा सदिचार द्वारा సాధన చతుష్టయం ద్వారా చరి అయినటువంటి మార్గోపదే మార్గోపదిష్టం దీని ఏమంటారంటే ముక్తి మార్గోపదిష్టం జీవన్ముక్తిని సాధించేటటువంటి పద్ధతిని నీ జీవితంలో వచ్చేటట్లుగా చూస్తాను తద్వారా ఎరుకని తెలుసుకోవాలి ఆ జీవన్ముక్త స్థితిలో ఉండి ఎరుకని తెలుసుకోవాలి తెలుసుకొని బయలునని ఎరుక లేదని విడవాలి ఇలా చేసి ఈ మార్గంలో కైవల్య పద్ధతిగా చేసేదానికి హృదయార్చన అని పేరు మిగిలిన అర్చనలన్నీ హృదయార్చనలు పోవు ఏదో నేను ఇవాళ బంగార పూలతో పూజ చేశానండి లేకపోతే ఏదో ఫలరసాలతో అభిషేకించానండి లేకపోతే పంచామృతాలతో అభిషేకించానండి లేకపోతే ఇంకేదో చేశానండి ఇవన్నీ హృదయార్చన కిందకు రావు ఇవి కైవల్యానికి పనికిరావు కైవల్యం అంటే అజ్ఞానం పోవాలి జ్ఞానం మిగలాలి జ్ఞానం కూడా మళ్ళా నిశ్శేషంగా లేకుండా పోవాలి జ్ఞానాజ్ఞాన విరహితం అయినటువంటి బయలు దర్శించాలి అటువంటి హృదయార్చన చేయాలి అలా హృదయార్చన చేసేటటువంటి ఎరుగని నరుని మాటలు ఈ హృదయార్చన ఈ కైవల్య మార్గం ఎలా ఉందో తెలియని వాడి యొక్క మాటలన్నీ అవన్నీ వింతలు వింత వింతగా ఉంటాయి అన్నమాట ఓపూట ఒకటి ఓపూట ఒకటి ఏది తోస్తే అది ఇవాళ ఇది చేస్తే గొప్పదంటాడు రేపు ఇంకోటి చేస్తే గొప్పదంటాడు కానీ కైవల్య మార్గంలో ఎవరైతే ప్రవేశించారో వాళ్ళు తేవల పుట్టి ఎరుక లేని ఎరుక అక్కడ దాకా చేరేంతవరకు విశ్రమించరు కాబట్టి మానవులందరూ తగుబాటి దిశ కేంద్రుని ఆశ్రయించి ఈ హృదయార్చన చేయమని సూచిస్తున్నారు ఈ రేఖ సద్గురుమూర్తి చరణ పంకారు హృదయాచన ఎరుగనీనరు మాటలివి వింతగాక తపదువానికి కాకపోక నిశ్చయంగా చెప్తున్నారు అనమాట రాక పోక అనే జనన మరణ ఆవృత్తి కేవలము జన్మరాహిత్య పద్ధతిగా కైవల్య పద్ధతిగా జీవించేటటువంటి వాళ్లకు మాత్రమే వాళ్ళు తమ జీవన ప్రథమ ప్రాథమ్యము ఆఖరి ప్రాథమ్యము కైవల్యమును స్వీకరిస్తారు మిగిలినవన్నీ నామమాత్రవశిష్టములు ఉన్నాయా అంటే ఉన్నాయి లేవా అంటే లే రీతిగా నిర్ణయాత్మకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పక సద్గురు కృపచేత ముక్తిని పడయగలరు హరి ఓ శ్రీగరుభ్యో నమర్ణమదూర్ణమిదం ఓర్ణముద్య ఓర్ణస్ ఓర్ణమాయ వసిషతే ఓ తో సహనాభవతు సహనోభునక్ సహ వీర్యం కరవాహై తేజస్వి मावे नधीतमस्त मिशाह शांति शांति शाति स्वगुन निजगुर परमेश्ठे पर सद्गुपरब्रह्मणे नम ह ओ श्रीगुरभ्यों नम हं